నమాగవత్పాదశంకరం లోకశంకర ఓం సహనా సహనౌన సహదీంకరవై తేజస్వినీతమస్సు మా విద్విషామహీ ఓం శాంతిశాంతిశాన్ని కథమత్ యం విానమయ ప్రాణూ హృద్యంతర్జ్యోతిస్పురుష సహనాభవతు చెప్పేప్పుడు అక్కడక్కడ కొంతమంది సుతరాము తెలియకపోవడం చేత సహనాభవతు అని చెప్తారంలో మీరు అలా చెప్పారు కానీ ఎవరైనా వింటే నలిగిపోతారు సహన భవతు భా ఏం లేదు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే సహనక్తూ ఉంది కదా అక్కడ భూమి మీద భావం ఉంటుంది అని అనుకుని అలా చెప్తా ఉంటారు పూర్తి పాయింట్ అవుట్ చేసేది చూడవే సహన భవతు సహన భవతు అన్నాడంటే వాడి కొత్తకు వస్తే సంస్కృత అక్షరం ముక్క లేదన్న మిగతా భాష ఉంటే వద్ద సంస్కృతం అయితే సహనా అవతు సహ నౌ అవతుంది సహ నౌ అవతు ఆ సహా అంటే విసర్గ సహా కాదు అది అవతు ఆ వచ్చి సహనా వ బుద్ధిస్తావత్ స్వచ్ఛత్వాత్ ఆనంతరీయాక్ష ఆత్మచైతన్య జ్యోతిప్రతి బుద్ధి ఆత్మస్వరూపానికి పక్కనే ఉంటుంది ఆనంతరీయా పక్కనే అలా ఎందుకో తెలిసిన ఆత్మ అంతటా ఉంటుంది కాబట్టి బుద్ధి కూడా పక్కనే ఉంటుంది ఇది ఎలా ఉందంటే అర్థం పక్కనే సూర్యకాంతి ఉంది అన్నట్టు నిజానికి సూర్యకాంతి అంతటా ఉంది అంతటా ఉన్నదానివల్ల ఏం ప్రయోజనం లేదు అద్దం పక్కనే ఉండడం వల్ల అర్థం ఏం చేస్తుంది అత్యంత స్వచ్ఛంగా ఉన్న కారణంగా సూక్ష్మము స్వచ్ఛము అర్థము ఆ సూర్యకాంతిని తనలో ప్రతిఫలిస్తుంది ప్రతిఫలనము తయారవుతుంది అలాగే ఎక్కడ కూడా బుద్ధి ఎలాగా ఆత్మచైతన్య జ్యోతి ఆత్మ అనే వెలుగు ఏ వెలుగు బయట నుండే వెలుగు కాదండి చైతన్యం అనే వెలుగు ఆ వెలుగు ప్రతిఫలించి ఆ ప్రతిఫలంతో నిండిపోతుంది బుద్ధి దాంట్లో మీకు ఏమనిపిస్తుందంటే బుద్ధికి ఆత్మకి తేడా తెలుసుకోవడం కష్టమైపోతుంది ఎందుకంటే బుద్ధి కూడా ఆత్మతో సమానంగా వెలిగిపోతూ ఉంటే ఇది మీరు ఈ వా చూడండి ఈ చూసినట్లయితే మీకు ఆ పైన ఉండేటువంటి ఆ సిలిండ్రికల్ గ్లాస్ ఉండి చూసారా అది వెలుగుతున్నట్లుగా కనపడుతుంది కదా అదే వెలుగుతున్నట్లుగా కనపడుతుంది కానీ వాస్తవంగా వెలిగేది అది కాదు లోపల గ్యాస్ ఉంటుంది ఆ గ్యాస్ గ్యాస్ పార్టికల్స్ ఎలక్ట్రిసిటీ తోటి అవి ఛార్జ్ అయ్యి లైట్ని ఎలిక్ చేస్తుంది అవి లోపల గ్యాస్ వెలుగుతుంది తప్ప ఈ ఆ వెలుగు ఆ గ్యాస్ వెలిగినప్పుడు ఆ వెలుగు పక్కనే ఉంది కదా ఈ ట్యూబ్కి కాబట్టి ట్యూబు వెలుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అంచేతనే దానికి ట్యూబ్ లైట్ అనిపేట చదువుకున్న వాళ్ళు విద్వాంసులు కూడా దాన్ని ట్యూబ్ లైట్ అనే అంట ఇంజనీర్స్ ఎలక్ట్రిసిటీ యొక్క రహస్యం తెలుసున్న వాళ్ళు లోపల ఉండే గ్యాస్ లెట్స్ వెలుగుతాయని తెలుసుకున్న వాళ్ళు కూడా దాన్ని ఏమంటారు ట్యూబ్ లైట్ అనమాట చదువు సంధ్యా చికిత్స ఏమీ తెలియని వాడు కూడా ఏమంటాడు ట్యూబ్లైట్ అంటే అందరూ ట్యూబ్ లైట్ అని అంటారు ట్యూబ్ లైట్ అంటే ఏమిటి ట్యూబ్ ప్రకాశిస్తుంది అని కదా అర్థం లైట్ అంటే ప్రకాశించటం వాస్తవంలో ట్యూబ్ ప్రకాశించటం లేదు ఏది ప్రకాశిస్తోందో అది ప్రకాశిస్తాం ట్యూబ్ దాని పక్కనే ఉండి ఆ ప్రకాశాన్ని పట్టుకుని ప్రతిఫలించి ఆ ప్రకాశంతో నిండిపోయింది దాంతో అవపిస్తాం వివేకినా తమాభిమాన బుద్ధి ప్రథమా కాబట్టే ఆత్మకానీయందు ఆత్మ అనే బుద్ధి ఆత్మబుద్ధి దానికి అభిమాన అనే మాట కూడా వాడత అభిమానము అంటే నేను అనే సాదాత్మ్యమున్న చోట అభిమానము అనే పదాన్ని వాడతా సంస్కృతంలో తెలుగులో కాదు తెలుగులో అభిమానము అంటే ఏమిటి వాడికి అభిమానము ఎక్కువ అంటే వాడు కోపము క్రోషము అహంకారము ఏదో ఎక్కువనే అర్థం వారికి అభిమానం ఎక్కువ ఈ అభిమానం ఎక్కువ అంటే అది పొగుడుతున్నారో తెలీదు చెబుతున్నారో తెలియదు మా మా మా పొలానికి అభిమానం ఎక్కువ అంటే పొగడతా అని వాడు దుష్టుడండి వాడికి చాలా అభిమానం ఎక్కువండి అంటే ఆ రకంగా సందర్భాన్ని బట్టి మీరు అనుకోవాలి కాబట్టి తెలుగులో దాని యూస్టేజ్ గురించి మీరు పఠించుకోకండి అది ఇక్కడ సందర్భం కాదు సంస్కృతంలో అభిమానము అంటే నేను అనే తాదాత్మ్యము ఉండుట కాబట్టి మొట్టమొదటి సాదాత్మ్యము అంటే అనాత్మయందు ఆత్మబుద్ధి అనాత్మయందు ఆత్మ కానిదాన ఎందు ఆత్మబుద్ధి నేను అనే అభిమానము మొట్టమొదట ఎక్కడొచ్చింది బుద్ధి ఎందు వచ్చింది కాబట్టి బుద్ధి ఎందు నేను అనే అభిమానము పండితులకు కూడా ఉంటుంది నిజానికి కర్మలను చేసేది బుద్ధియే విజ్ఞానం యజ్ఞంతనుతే కైత్రే ఉపనిషత్తు కర్మాణితను విజ్ఞానమే చేస్తుంది విజ్ఞానం అంటే బుద్ధి కర్మలను చేసేది బుద్ధియే అంటే కర్తృత్వం బుద్ధి నేను కర్తను అనేటువంటి అభిమానము ఉండి అది ఆ కర్తృత్వాభిమానంతో కర్మలను సంకల్పిస్తూ చేస్తూ ఉంటుంది బుద్ధియే చేస్తుంది చెట్లు కరుడు ఉన్నవి ఇన్స్ట్రుమెంట్స్ దాని శక్తి అంతా బుద్ధి నుంచి వస్తుంది కాబట్టి బుద్ధి అది నేను అనే అభిమానమునకే బుద్ధి అని చేద్ధి ఎందు నేను అనే అభిమానము విడదీయలేనంత లోతుగా మనకు కనబడుతుంది పండితులకు కూడా ఫస్ట్ ఫస్ట్ టైం మిస్టేక్ అనమాట పండితులు కూడా చేసే మిస్టేక్ బుద్ధియే ఆత్మ అనే మిస్టేక్ చేస్తూ దీనివల్ల ఏమవుతుందంటే బుద్ధియే ఆత్మ అని ఎప్పుడైతే అన్నారో బుద్ధిని కూడా ప్రకాశింపజేస్తూ ఉండే ఆ శుద్ధమైన తెలివి లేక ఎరువుక ఏది జరగదో దాన్ని మిస్టైపోతారు దానికి దీనికి తేడా తెలియట్లేదు బుద్ధి ఆత్మ అనుకుంటారు అసలైన ఆత్మని మిస్టైపోతారు ఎప్పుడైతే ఆత్మను ఆత్మగా స్వీకరిస్తారో అప్పుడు అసలైన ఆత్మ పోతుంది అది దానికి గుర్తింపు లేకుండా అయిపోతుంది దానివల్ల మనం నష్టపోతాం కాబట్టి దేహము అంతఃకరణము దేహేంద్రియ మనస్ సంఘాతమునకు పట్టుబడిపోతాం బుద్ధితో తాతాత్మ్యం ఉంటాయి బుద్ధి కంటే ఆత్మ చైతన్యం ఒకటే ఉన్నది అని వీటికి తెలియకుండా అయిపోతుంది ఆ సత్యాన్ని వీటి తెలుసుకోలేకపోతాయి దీంట్లో రహస్యం ఉన్నది ఇప్పుడు మీరు చెప్తానండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాను తి ఆనందర్యా మనసి చైతన్య బుద్ధి సంపర్కాత్ మనము సూక్ష్మక్రమంలో చూసినట్లయితే దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి స్థూలక్రమంలో చూసినట్లయితే బుద్ధి మనస్సు ఇంద్రియములు దేహము సో ఆ క్రమంలో వస్తున్నాం మనం బుద్ధి తర్వాత ఏముంటుంది మనస్సు మనస్సు బుద్ధి పక్కనే ఉంటుంది బుద్ధిలో అంతర్గతంగానే ఉంటుంది కానీ బుద్ధి సూక్ష్మము మనస్సు స్థూలము అక్కడికక్కడే బుద్ధి వాసనామయంగా ఉంటుంది మనస్సు సంకల్పాత్మకంగా ఉంటుంది ఆ వాసనల నుండే సంకల్పాలు పుట్టాయి కాబట్టి వాసన సూక్ష్మంగా ఉంటుంది దాని నుంచి పుట్టే సంకల్పములు వాసనతో పోల్చినట్లయితే స్థూలంగా ఉంటాయి కాబట్టి బుద్ధి పక్కనే మనస్తుంది దాంతో ఏమవుతుంది బుద్ధి మెరుగుతూ ఉంటే మనస్సు కూడా వెరగడం ప్రారంభిస్తుంది ప్రకాశంపడం ప్రారంభిస్తుంది పక్కనే ఉండడం చేకా కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ చైతన్యము యొక్క ప్రతిఫలన్నాము దాని ప్రకాశము బుద్ధి నందు బుద్ధి ద్వారా దాని ప్రక్కనే ఉండే మనస్సునందు ఏర్పడుతుంది దాంతో ఇప్పుడు మనస్సు ఎప్పుడైతే వెలుగుతోందో మనస్సునందు వీడికి ఆత్మాభిమానం కలుగుతుంది తత ఇంద్రియ మనస్సు మనస్సయోగా మనస్సుతో సంయోగము కలిగి ఇంద్రియములు ఉంటాయి కన్ను మనస్సుతో సంయోగం కలిగి ఉంటుంది కాబట్టి కన్ను చూస్తూ ఉంటుంది చూడడం అంటే రూప జ్ఞానము కాబట్టి కన్ను వెలుగుతుంది మనస్సు యొక్క సంయోగం నిజానికి వెలిగేది ఆత్మ చైతన్యమే కానీ కన్ను వెలుగుతుంది చెవి వల్ల శబ్ద జ్ఞానం జ్ఞానం కలుగుతుందంటే మీరు వెలుగుతున్నట్టే లెక్క చెవి వల్లనే శబ్దజ్ఞానం కలుగుతుందంటే చెవి వెలుగుతుంది ముక్కు వల్ల గంధ జ్ఞానం కలుగుతుందంటే ముక్కు వెలుగుతోంది నాలుక వల్ల రసజ్ఞానం కలుగుతుంది అంటే రసం నాలుక వెలుగుతోంది ఈ విధముగా ఈ ఐదు ఇంద్రియములు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి దాంతో వాడియందు మళ్ళీ ఆత్మాభిమానం ఏర్పడుతుంది ఏది ప్రకాశిస్తూ ఉంటే దాని ఎందు ఆత్మాభిమానం కలుగుతూ ఉంటుంది వృత్తి మనస్సు ఆ వృత్తి రూపంగా ఉంటే కన్ను ఆ వృత్తి శబ్దజ్ఞాన రూపం అయితే చలి ఇక్కడ తనంతరం చదిరే ఇంద్రియ సంపర్కారీరం వస్తుంది శరీరము ఇంద్రియాలను బట్టి వస్తుంది మీకు శరీర జ్ఞానం ఎలా కలుగుతుందో తెలుసునండి ఇంద్రియంలోని బట్టి కలుగుతుంది మీకు స్పర్శ జ్ఞానం ఉంటుంది స్పర్శ జ్ఞానం ఉండబట్టే మీకు మొత్తం శరీరం అంతా తెలుస్తూ ఉంటుంది స్పర్శ జ్ఞానం లేదనుకోండి మీకు శరీరం తెలియదు నిద్రపోయినప్పుడు శరీరం తెలియదు జనరల్ ఎనస్థీఫియా ఇచ్చినప్పుడు ఏ శరీరము తెలియదు లోకల్ ఎనస్తీఫియా ఇచ్చినప్పుడు ఏ భాగానికి ఎనస్థీఫియా ఇచ్చారో ఆ భాగము తెలియదు తెలియదంటే అర్థం ఏంటో తెలుసినా లేనట్టు ఆ భాగం లేనట్టే ఆ భాగము ఉంది మొత్తం శరీరం ఉంది అంటే శరీరం తెలుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఏమవుతుందంటే వీడి మనస్సు ఇంకొక చోట బాగా గట్టిగా లగ్నమైనప్పుడు ఒళ్ళు మరిచిపోయాను అంటాడు ఒళ్ళు కొంతమంది ఆ ఎక్కడో బలంగా లగ్నం అయిపోతుంది ఎక్కడో ఇంకో చోట లగ్నం అయిపోతుంది ఆ టైంలో ఏమైనా చిన్న చిక్కగా దెబ్బలు తగిలినా తెలియదు ఒళ్ళు కదా డబ్బులు తగిలినా తెలియదు ఒకప్పుడు తన శరీరం మీద తానే ఎలా గోపేసుకున్నాడనుకోండి సపోజ్ గోరు గో వీరికి తెలియదు ఎందుకు తెలియదు వీడు మనస్సుకో చోట గట్టిగా లగ్నమైంది కనుక ఆ తర్వాత సవకాశంగా మనస్సు అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి చేరుకున్న తర్వాత చూసుకుంటే గీతలు రక్తము మరకలు ఇవే ఉంటాయి వీడు అనుకుంటాడు దెయ్యం వచ్చింది ఏమిట్రా గీతలు అంటే ఏమో తెలియదు అలా ఉన్నాయంటే అయితే దెయ్యం చెప్తారు దెయ్యం చూడండి దెయ్యం ఎందుకు తీస్తుందండి వీడు ఒంటి మీరు దెయ్యం లేకపోతే ఎందుకు అనవసరం అలా ఎందుకు తీస్తుంది అది వీడికి ఒళ్ళు మర్చిపోయి ఏదో మనస్సు ఇంకో తోట లగ్నమైనప్పుడు కాలం చెయ్యలో గాలి పడతాడు దెబ్బ తగుతుంది అది చూసుకోవడం అది అయిపోయిన తర్వాత మనస్సు ఇంకొక తోట ఉన్నది కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ గొప్పగా చూసుకుంటే గాయం తగిలితుంది ఈ గాయం ఎక్కడ తగిలింది అంటే దెయ్యం ఈ గాయండి ఏదో కాబట్టి ఈ దెయ్యాలన్నీ ఇలా వచ్చినవే నిజంగా కేవలము మనకున్నటువంటి అనుభవాలను మనం సరిగ్గా తెలుసుకోలేకపోవడం చేత దెయ్యాలు భూతాలు ఇవన్నీ దీని మీద మళ్ళీ మేము అంశం దెయ్యము యొక్క తయారవుతుంది అదే దెయ్యం ఇప్పుడు నీకు పెద్దపులు కనపడుతుంది దాని శరీరంలో ఎంతో తయారైంది ఇది వేయాల మీద ఒక పుస్తకం ఆ పుస్తకం ఇంతలా ఉంటుంది దానికి ఒక రసీట దాన్ని రెండు వందల యాభై రూపాయలు ఖరీదు ఆ పుస్తకం ప్రచారంలో కూడా ఉంటుంది అదంతరం చదివి కొనుక్కులు పెట్టుకుంటారు అజ్ఞానం అంటే ఇది ఎలా సో మొత్తానికి శరీరము శరీరం అనేది ఎక్కడ ఎలా వస్తుంది ఇంద్రియ సంపర్కం వల్లనే మీకు శరీరం అనేది ఉంటుంది ఇంద్రియ జ్ఞానాన్ని మైనస్ చేస్తే శరీరం ఉండదు ఇంద్రియ జ్ఞానముల యొక్క సమాహారము సమావేశం అవన్నీ ఒక చోట మేళగింపు చేస్తే వచ్చేటువంటి జ్ఞానానికే శరీరము అనికే కాబట్టి ఇంద్రియములు శరీరము బాగా క్లోజ్గా కలుస్తుంటాయి ఇంద్రియముల వలన తెలిసే శరీరం కూడా ప్రకాశిస్తూ అంటే తెలుస్తూ ఉంటుంది అర్థం ప్రకాశించడం అంటే తెలియడమే కాబట్టి శరీరమునందు కూడా ఇప్పుడు శరీరం కూడా ప్రకాశిస్తూ ఉంటుంది దాంతో శరీరమునందు కూడా మనకి ఆత్మబుద్ధి కలుగుతుంది ఇప్పుడు ఎలాగంటే గోడలు ఎంత బాగా వెలిగిపోతున్నాయో అన్నాడు గోడలు వెలుగుతున్నాయా బోడలు వెలుగుతాయండి ఎక్కడన్నా అయినా కూడా బోడలు వెలిగిపోతున్నాయి అనుకుంటున్నాడు ఈ పెయింట్ అంటే ఆ పెయింట్ ఉంటే బాగుంటుందండి ఈ పెయింట్ ఉంటే బోడలు ప్రకాశించలేదు ఆ పెయింట్ ఉంటే మనకు గోడలు బాగా ప్రకాశిస్తున్నాయి అంటాడు గోడలు ప్రకాశిస్తాయా దీపం ప్రకాశిస్తున్నాయా అలా అయిపోతుంది దేహము నుండి కూడా దేహమునకు జ్ఞానము కదదు దేహానికి వెలుగున్నది కాబట్టి దేహమే జ్ఞేయం అనే విధంగా తయారవు ఏం పారంపర్యేణ ప్రసం కార్యకరణ సంఘాతం ఆత్మా చైతన్యస్వరూప జ్యోతిషా అవభాసయతి కర్తకర్మ క్రియ ఆత్మా అవభాసయతి ఆత్మ ప్రకాశింపజేసుకోండి దేన్ని కార్యకరణ సంఘాతము కార్య అంటే దేహము కరణ అంటే ఇంద్రియము మనస్సు బుద్ధి ఈ మొత్తం మూట గుంపు ఈ మొత్తం సంఘాతము సంఘాతము అంటే సమాహారము సంస్కృతంలో పదము సరళంగా స్పష్టంగా ఉంటుంది తెలుగులో పెట్టేప్పటికీ ఏదేదో పదాలు వాళ్ళు గుంపండం గుంపంటే ఇంకో సంవత్సరం మోటాండం మూట అంటే సాకల మూటలు ఇంకో సంవత్సరంలో ఇంకేదో పదం ఏదో రా సమాహారము అంటే అసలు మాకు ఇబ్బందులు లేదు సంస్కృతం ఈ సంస్కృత పుస్తకాలను తెలుగులో రాసి వాళ్ళు ఏం చేస్తారంటే లూ ఉదాహరణకి ఈ వాక్యం అనుకోండి ఆత్మ కృత్స సకలమైన కార్యకరణ సంఘాతమును ఈ విధముగా పారంపర్యము చే చైతన్య స్వరూప ప్రకాశించలేదు అని రాసి పెట్టారు అలా ఉంటాయి అది ఎవరికే అర్థం కాదు అయి రాసినా ఇంకే తెలియాల్సి వస్తుంది ఏదో చేయకండి కాబట్టి ఈ ఆత్మ చైతన్యము ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి చైతన్యము చైతన్యమే దాని స్వరూపం దాని నేచర్ నెక్లస్ యొక్క స్వరూపం ఏమిటి బంగారము అని చపాతీ యొక్క స్వరూపం ఏమిటి ఆట పిండి అన్నట్టుగా మాట వరకులు చపాతీ యొక్క స్వరూపం పిండి అన్నారు అన్ని చపాతీలు పిండితో చేసినవే కానీ కొన్ని చపాతీలు తింటుంటే ఏ దుఃఖం కలిగి ఏ రుచి ఉండదు కానీ కొన్ని చపాతీలు తింటుంటే మంచి ఉత్సాహం కలుగుతుంది కాబట్టి అన్ని చపాతీలు పిండితో చేసినా కొంతమంది ప్రారంభం కూడా భాగ్యంగా ఉంటుంది బట్ దాని ఇలాంటి పాయింట్ పాయింట్ ఏమిటంటే స్వరూపం అనగా నేనే దానికి దృష్టాంతంగా చెప్పారు చైతన్యమే స్వరూపము అదే ఆత్మ అదే వేలుగు చైతన్య స్వరూప జ్యోతిష కానీ స్వరూప చైతన్య జ్యోతిష అని రిఆర్గనైజ్ చేసుకుంటూ ఉండాలి దాంతో ఆ వెలుగుతో ఈ దేహము పరంపరగా పరంపర అంటే ఒకదాని తర్వాత ఒకటి బుద్ధిని తద్వారా మనస్సును తద్వారా ఇంద్రియములను తద్వారా దేహమును అంటే మొత్తం మొత్తం వృత్సం అంటే మొత్తం కార్యకరణ సంఘాతమునంతను ఈ ఆత్మయే ప్రకాశింపజేస్తుంది అంచేతనే ఈ కార్యకరణ సంఘాతముపై నేను అనేటువంటి అభిమానము సకల నేను వరకు కలుగుతూ ఉంటుంది దీని కారణంగానే తేనీ సర్వస్య లోక్యకరణ సంఘాతే తద్వృత్తి అనియత ఆత్మాభిమాన బుద్ధి యథా వివేకం జాయతే అది ఈ కంటే సకల ప్రాణులకు కూడా మానవులందరికీ మానవుల కల పశుపక్ష్యాభి ప్రాణులకి కూడా ఆత్మాభిమాన బుద్ధి కలుగుతూ ఉంటుంది నేను అనే అభిమానం అంటే దేనినైతే నేను అని ఆత్మగా స్వీకరిస్తారో దానిని ఆత్మా అని అంటారు కాబట్టి ఆత్మ కానిదాని ఎందు నేను అనే బుద్ధి వీడికి కలుగుతూ ఉంటుంది దాన్ని ఆత్మ అభిమాన బుద్ధి అది కలుగుతూ ఉంటుంది దేణి ఎందుకు కలుగుతుంది సో కార్యకరణ సంఘాతి దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఈ సంఘాతమునందు నేను అనే అభిమానము కలుగుతూ ఉంటుంది సో అయితే కార్యకరణ సంఘాతమునందు కలుగుతుంది తర్వాత వృత్తి వృత్తి అంటే అవయవము కార్యకరణ సంఘాతములు అవయవములుగా ఉంటాయి ఏమిటి చేతులు కాళ్ళు దాని తర్వాత కన్ను ముక్కు చెవి వీటన్నిటి ఎందు కూడా నేను అనే అభిమానము కలుగుతూ ఉంటుంది ఉదాహరణకి నేను చూస్తున్నాను అన్నాడనుకోండి అంటే కన్ను ఎందు ఆత్మాభిమానము కలిగినది నేను నడుస్తున్నాను అన్నప్పుడు కాళ్ళ ఎందు ఆత్మాభిమానము నేను కేకలు వేస్తున్నాను అన్నప్పుడు కంఠము నందు ఆత్మాభిమానము ఈ రకంగా తలకాయ దూరుకుంటున్నాడనుకోండి కేశముల ఎందు ఆత్మాభిమానము బొట్టు పెట్టుకుంటున్నప్పుడు లలాటమునందు ఆత్మాభిమానము ఈ రకంగా మెడలో నెక్లెస్ పెట్టుకుంటున్నప్పుడు మెడ ఎందు ఆత్మాభిమానము గుర్తి అవయవం ఈ విధముగా ఈ కార్యాకరణ సంఘాతం యొక్క అవయవములన్నిటి ఎందు ఆత్మాభిమానం కలుగుతుంది అమెరికాలో మన హేటలోనూ అక్కడ ఇక్కడ కూడా ఈ మధ్యన వచ్చి ఉండొచ్చు కాలీగోల్డ్ అని చక్కగా తీసి వాటిని సాఫ్ట్ చేసి అరికాళ్లలో గీతలో ఉంది లేకుండా సాఫ్ట్గా చేస్తారు ఖాళీగోల్డ్ అని సో నెయిల్స్ అంటే ఇక్కడ ఎలా అయితే హెయిర్ కట్ అది చేస్తారో అక్కడ చేస్తారు ఆ విధంగా చేయటానికి మంచి ట్రైనింగ్ అది కూడా ఉంది బీటెక్ కోర్స్ ఉంటాయి ఖాళీగోళ్లను స్మూర్తిగా పెట్టేటువంటి కోర్స్ అంటే మరి మీకు మీకు మరి నేను చెప్పే అఫిషి దానికి నేను జర్మనీ వెళ్ళా జర్మనీ వెళ్తే అక్కడ యూనివర్సిటీకి వెళ్ళాయి వెళ్ళి కదండి యూనివర్సిటీలే ఇంకెక్కడికి వెళ్ళలేదు ఒక టూరిజం ఉండదు ఏమి ఉండదు విమానం దగ్గర యూనివర్సిటీ గెస్ట్ హౌస్కి వెళ్తూ ఉండవు సో యూనివర్సిటీకి వెళ్తే అక్కడ జర్మనీలో అసలు ఆర్ట్స్ ఉండనే ఉండదు యూనివర్సిటీ మొత్తం అంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది యూనివర్సిటీలో ఆర్ట్స్ చాలా తక్కువ ఆ తక్కువలో తక్కువలో మేము కాన్ఫరెన్స్ లెక్చర్స్ తన ఇది యూనివర్సిటీలో వెళ్ళాము ఒక కోర్సు ఏమిటంటే ఆ కోర్సు బీటెక్ హెయిర్ కటింగ్ అని కోర్సు ఏమిటండి ఇలాంటి కోర్సులు ఎవరు చదువుతారు ఏమిటంటే వాళ్ళు అన్నారు ఏమన్నా ఏ మాట మీకు మొత్తం మ్యూనిక్ నగరంలో ఉన్నాం మేము పెద్ద నగరం మ్యూనిక్ బవేరియా క్యాపిటల్ సో ఈ నగరంలో మీకు ఎన్ని సెలూన్స్ ఉంటాయి ఆ సెలవూంలో వాళ్ళందరూ బీటెక్ పర్సంటేజ్ అని సెలవు ఓపెన్ చేసేందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు మందులు షాప్ పెట్టాలంటే వాడు ఫార్మసీ డిగ్రీ ఉంటేనే మందులు షాప్ పెట్టారు ఇక్కడ కేటాడు ఇక్కడ ఏదైనా ఏ చదువు లేకుండా టెన్త్ క్లాస్ ఫ్రెయిల్ అయి కూర్చున్నాడు ఫార్మసీని వీరికి మందులు షాప్ పెడదామని పెడతారు నాట్ లైక్ దాట్ పెడతా ఉంటే అదే అలవాటు అవుతుంది ఇక్కడ ఫుట్పాత్ మీద ఒక సెలూన్ పెట్టేసి నడిపించేస్తాం మనం అటు కేసు వెళ్తే కొరం కొర చూస్తాం ఎవటో నేనున్న చోటికి నువ్వు అలాగే వచ్చామన్నట్టుగా సో అక్కడ మీరు సెలూన్ పెట్టాలంటే బీటెక్ పాస్ అయ్యేలా సెలూన్ లో ఉద్యోగాన్ని చేయాలంటే బీటెక్ ఉంటే చేయాలి అలాగే నెయ్యి స్థితి కూడా ఖాళీ గోల్డ్లకి చేతి గోల్డ్ కూడా చూస్తారు మీరు ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది ఇలా ఇలా ఇలా ఇలా కూర్చుంటారు ఆ అమ్మాయి అక్కడ కింద కూర్చొని ఆ చేతిగోడోడి వేస్తూ చక్కగా రంగు గోధులు వేసి పంపిస్తుంది బోర్డు ఛార్జ్ చేస్తానుండే ట్వంటీ థర్టీ డాలర్స్ సెషన్ ఖర్చు పెట్టినా కూడా మీరు ఆసపడక్కర్లేదు అదో పెద్ద ప్రొఫెషన్ నెయ్యి అని ఉంటుంది మంగంలో ఉంటుంది చూస్తే సిటీ డౌన్ టౌన్ ఎకనామిక్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఏరియా వస్తు సో ఆ రకంగా మీరు చేతికోళ్ళకి కాగి రోళ్ళకి పాలిషీలు వివరించుకుంటున్నారనుకోండి అప్పుడు ఆత్మాభిమాన బుద్ధి దేని ఎందుకంటే గోడ ఎందుకంటే అది అందుకోసం కథ కాబట్టి తద్వృత్తి అంటే కార్యకరణ సంఘాతం యొక్క అవయవం ఎల్లుంటే అన్నింటి ఎందు ఆయన సందర్భాలను వీళ్ళకి ఆత్మాభిమాన బుద్ధి కలుగుతుంది యథావివేకం అంటే వివేకం అనతిక్రమ్య లేదా శ్లేషణ బ్రాకెట్లో పెట్టాయి అవివేకం అనతిక్రమ్య రెండు రకాలుగానే చెప్పచ్చు అంటే ఆ అవయవములలో ఉండే తేడాని బట్టి అని చెప్పచ్చు లేదా ఆత్మకి కార్యకరణ సంఘాతానికి తేడా తెలియకపోవడాన్ని బట్టి ఈ విధమైన ఆత్మాభిమాన బుద్ధి కలుగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తా మనిషి అన్నీ ఉంటాయి హ్యాపీగా ఉండదు అన్నీ ఉంటాయి మీరు ఏదైనా మోస్ట్ అడ్వాన్స్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళండి సాక్షే అని ఉంది మోస్ట్ అడ్వాన్స్డ్ ఓల్డేజ్ హోమ్ అంటే అమెరికాలో కూడా అంత సుఖాలు ఉండవు అన్ని సుఖాలు ఉంటాయి ఇక్కడ అమెరికా వాళ్ళు మన వాళ్ళ లగ్జూరియస్ నుంచి చూసి ఆశ్చర్యపోతారు అక్కడ మీ లగ్జూరియస్ ఉండదు వాళ్ళు హింతువులో బతికేస్తూ ఉంటారు వీళ్ళు అంత లగ్జూరియస్ తో ఉంటారు మీరు ఆశ్చర్యపోతారు నేను ఆశ్చర్యపోయిన అమెరికా సంపన్న దేశం అక్కడికి వెళ్తే అక్కడ హిందువులో బతుకుతూ ఉంటారు వాళ్ళు నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ విశాలమైన గృహాలలో వీళ్ళు బ్రహ్మాండమైన భోగాలు అనుభవిస్తూ ఉంటారు అది రుంచి వాళ్ళు ఉంటారు సో సాకేటువంటి ఒక అడ్వాన్స్డ్ మోస్ట్ మోడర్న్ అల్ట్రా మోడర్న్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో మీరు ప్రవేశించారంట మేము కోయంబత్తూరు వెళ్ళాం వెళ్ళి రెండు రోజులు అటే కోయంబత్తూరు దాకే తోతో ఒక రోజు కోయంబత్తూరులో ఉండే వచ్చేప్పుడు కూడా అక్కడ ఇటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఓల్డేజ్ హోమ్ లో గెస్ట్ హౌస్ కూడా అంటే ఓల్డ్ పీపుల్ గెస్ట్ లో వెళ్ళారు వస్తే దాంట్లో దాంట్లో ఉన్నాను నేను ఎంత అడ్వాన్స్ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి డాక్టర్స్ నర్సెస్ ఓడిటేట్లు కదా తర్వాత రూమ్స్ ఎలా పెడితే ఎలా ఉంటాయి నివ్వాలేనా అనేట్లు ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కానీ వాటిలో ఉన్నవాళ్ళు ఎవరు హ్యాపీగా ఉన్నారు కారణం ఏమై ఉంటుంది అలాగే మీరు సంపన్ను తీసుకోండి సంపన్నుడు కోటేషన్లు లైక్ ట్వంటీ స్టోరీ బిల్డింగ్ లో ఆయన ఉంటాడు ఆయన ఇల్లు ఇరవై వందస్తుల బిల్డింగ్ లో ఆయన ఇల్లు దాంట్లో ఒక అడుగు పెట్టడానికి మనకి పర్మిషన్ ఉండదు అక్కడ సెక్యూరిటీ పెద్ద సెక్యూరిటీ ఎలా మంచిగా ఉంటాయి ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే హెలికాప్టర్ లో హెలికాప్టర్ ఎక్కడ దిగుతుంది ఆ ఇరవై వందస్తు పైన రూఫ్ మీద దిగుతుంది కాబట్టి ఆయన ఎక్కడికైనా లిఫ్ట్ కి రూఫ్ మీదకి వెళ్ళి నాలుగు అడుగులు వేసి హెలికాప్టర్ లో కూర్చొని వెళ్ళిపోతాం ఆయన భోగాల్ని మీరు ఊహ కూడా చేయలేరు ఇలా ఉంటాయని కూడా ఊహించలేదు ఆయన్ని మీరు కనుక ఎప్పుడైనా ఆయనే ఆయన కుటుంబ సభ్యుల్ని దగ్గరగా చూసే అవకాశం లభిస్తే మీకో సమస్యలు వస్తుంది ఏమిటంటే ఆయన హ్యాపీగా ఉంది దానికి సమాధానం ఏం చెప్పారంటే మీరు అనాత్మయందు ఆత్మాభిమానం కలిగి ఉంటే చేతనే మీకు హ్యాపీనెస్ కలిగి అది అది తెలియాలంటే వాడు జ్యోతిర్ బ్రాహ్మణం కలవాల్సి ఉంటుంది మనకి హ్యాపీనెస్ ఎందువల్ల లేదు అని తెలియాలంటే లేకపోతే అనుకుంటాడు ఇంకా కొంత డబ్బు సంపాదిస్తే ఉంటుందా డబ్బు ఖర్చు పెట్టి ఏదైనా పదవి సంపాదిస్తే ఉంటుందను నేను లేకపోతే అప్పుడప్పుడు హెలికాప్టర్ లో తీర్థయాత్రలు చేసి వస్తే హ్యాపీనెస్ రూపంలో ఉంటూ ఉంటాడు హెలికాప్టర్లు తిరుపతిలో దిగుతాడు తిరుపతిలో హెలిప్యాడ్ ఉంది తిరుమలలో వీళ్ళ కోసమే ఈ భక్తుల కోసమే ఓ హెలిప్యాడ్ తిరుమల దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు తిరుమల దేవస్థానం వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ భక్తులు బీఏపీ భక్తులు భక్తుల్లో మళ్ళీ బీఏపీ భక్తులు అక్కడికి వెళ్ళి పూజా టీచేసి వస్తారు దేవుడికి ఖరీదైనటువంటి ఆభరణాలని సమర్పించారు సో ఆశ్చర్యం వస్తుంది కానీ హ్యాపీగా ఉండరు హ్యాపీనెస్ యొక్క వెతుకులాటలో ఉంటారు కారణాలు ఏంటంటే అనాత్మయందు ఆత్మాభిమానము కలిగి ఉంటాయే అనాత్మయందు ఆత్మాభిమానము అంటే అర్థమైతే కలిసినా అద్దె పొంపలో ఉంటున్నట్టు అద్దె పొంపలో అడ్డిచ్చిన వాడు మిమ్మల్ని రోజూ సతాయిస్తూ ఉంటాడు ఎలా ఉంటుంది ఈ దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి అడ్డి పంపుడు ఇవన్నీ కనుక ఈ కార్యకర్ణ సంఘాతం ఇది అడ్డు పంపాలి దీంట్లో రోజు సతాయి ఉంటుంది దేహం అంటుంది నాకు కాళ్ళు నొప్పి కళ్ళు అంటా ఉంటుంది దేహం మనస్సు అంటుంది నాగద్వేషం నాకేమో అవమానం కలిగింది ఇలాంటి వివచ బుద్ధి ఉండి మేము నేను కర్త భోక్తా అనే బుద్ధితో ఉంటాను ఈ అదే ఇచ్చిన వాడు సతాయించినట్టుగా బుద్ధి మనస్సు ఇంద్రియములు దేహములు వీడిని సతాయిస్తూ ఉంటాయి వీడి స్వంత కొంప కాదు కానీ వీడు స్వంత నాకు ఇదే కొంప నాకు వేరే మరొకటి లేదు అనే అజ్ఞానితూ వీడు దీంట్లో బతుకుతూ ఉంటాడు ఆ కారణం చేతనే వీడు హ్యాపీగా ఉండడం వీడికి సంభవమే కాదు కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే మీకు ఆనందము అనుభవానికి రావాలంటే ఇది అడ్డి కొంప ఇది నా సౌందర్యం కాదు అని మీరు గుర్తుపట్టాలి గుర్తుపెట్టి మీ స్వరూపం నుంచి జారిపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండాలి కమ్ వాట్ మే నేను నా స్వరూపం నుండి జారిపోను అని మీరు నిశ్చం చేస్తుంది మీ స్వరూపంలో అలా ఆత్మచైతన్య ఆత్మనిష్ట ఆ తేదీ ఉండిపోవాలి కాబట్టి దేహాన్ని సాక్షిగా ఉండడం శ్వాసను సాక్షిగా ఉండడం మనస్సులో సంకల్పాలను సాక్షికర్శించడం తద్వారా మీరు మీ స్వరూపంలో గీచి ఉంటారు ఉండాలి మీరు ఆత్మనిష్ఠులుగా ఉంటే మీకు ఆనందం అనుభవానికి వస్తుంది తప్ప దేహాభిమానం ఉన్నంత వరకు మీకు చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా మీకు హ్యాపీనెస్ అనేది మీకు లభ్యము కాదే కాదు అది దాని కాదు అది కూడా చెప్తా అనితాత్మాభిమానము దిగి ఆత్మాభిమానం అనేది ఇది నేను అనే అభిమానము దానికి ఒక రూలు రైము ఏమీ ఉండదు నడిచేప్పుడు నేను నడుస్తున్నాను అంటే కాళ్ళ ఆత్మైంది చూసేప్పుడు నేను చూస్తున్నాను అంటాడు కన్ను ఆత్మైంది ఇప్పుడు వీడు ఆత్మ కన్నా కాళ్ళ ఏది కాదు నియతంగా ఉండదు తర్వాత అనియతాత్మబుద్ధి సో ఈ అభిమానం అనకు ఒక నియతి కానీ అవధి కానీ లేదు సో అనియత నియతి అంటే ఒక రూలు వయము లేదు నియతి అంటే అవధి హద్దు లేదు ఎంతకాలం అండి ఇలాగా అంటే లేదు హద్దు లేదు అజ్ఞానానికి జ్ఞానము చేత నశించేంత వరకు దానికి ఫలానా టైం అనేది ఉండదు ఇప్పుడు దేహమే నేను అనే అజ్ఞానంలో బతుకుతున్నాడు అనుకోండి ఇలా బతుకుతుంటే ఎంతకాలానికి వీడు దుఃఖం అంతమవుతుంది అంతమవు దానికి అవధి పద్దెనేది లేదు అలా పోతూ ఉంటుంది సంసారం అనంతంగా పోతూ ఉంటుంది అయితే జ్ఞానం కలిగితే మటుకు క్షణంలో పోతుంది దాడు చూసి బావనుకుంటున్నాడండి వీడి భయం పోవడానికి ఎంత టైం పడుతుంది పోదు ఎంత టైం ఉంటుందో ఏమో అలా పోతూ ఉంటుంది ఆ భయం వల్ల సాగిపోతూ ఉంటుంది తెలుసుకున్నాడు అనుకోండి ఆ క్షణంలోనే పోతుంది అది అనియత ఆత్మాభిమాన బుద్ధి అంటే రూలు రైము లేని ఆత్మాభిమానము ఒక అవధి ఇంతకాలం ఉంటుంది అనే అవధి లేని ఆత్మాభిమానము వీడు కలిగి ఉంటాడు తథాచ భగవతా ఉత్తంగీతాసు సో ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీత ఎందుకు చెప్పి ఉన్నారు ఇవాళ ఎవరిలో అన్నారు నాతోటి శ్రీకృష్ణుడికి రాయబారం రాయబారం సక్సెస్ అవ్వడం ఇష్టం లేదు అయినా కూడా రాయబారాన్ని నడిపించడం అన్నారు నాతోటి నేను అన్నాను తప్పండి మీరు మీరు మాట్లాడింది తప్పు మీరు భారతం చూస్తే మీకు తెలుస్తుంది భారతంలో శ్రీకృష్ణుడు వేరు భాగవతంలోనూ సినిమాలలోను శ్రీకృష్ణుడు లేదు భాగవతంలో శ్రీకృష్ణుడు ఇంకో రకంగా ఉంటాడు సినిమాలలో శ్రీకృష్ణుడిని ఎన్టీ రామారావు గారు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మాటలు పాటలు ఎన్టీ రామారావు ఎప్పుడైనా సినిమాలు చూసారా ఎలా ఉంటుంది పైన కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మాటలు పాటలు ఎన్టీ రామారావు ఇంకేదైనా ఉంటే కూడా పెట్టండి మేకప్ అన్ని ఆయనే ఆయన ఓ శ్రీకృష్ణుడు కూడా తయారు చేసి వచ్చాడు ఆ శ్రీకృష్ణుడే శ్రీ శ్రీకృష్ణుడు అనుకుంటాను జనం భాగవతం నుంచి ఓ శ్రీకృష్ణుడు వచ్చాడు కాబట్టి ఈ భాగవతం ఎన్టీ రామారావుని కాంబినేషన్ శ్రీకృష్ణుడు ఉన్నాడే ఆ శ్రీకృష్ణుడికి భారతం శ్రీకృష్ణుడికి అసలు కోలికలేదు అనేక అంశాల్లో భైరంగా అనిపడుతుంది భారతంలో శ్రీకృష్ణుడు రాయవారాన్ని సక్సెస్ చేయటానికి విశ్వప్రయత్నం చేస్తాడు ఈ రాయభారం సక్సెస్ అయితే మంచిదని అనుకున్న వాళ్ళు ఇద్దరే ధర్మరాజు శ్రీకృష్ణుడు మిగతా వాళ్ళు ఈ రాయిబారం చెడిపోవాలని కోరుకున్న వాళ్ళే అర్జునుడు ద్రౌపది వీళ్ళందరూ కూడా రాయిబారం చెడిపోవాలని కోరుకున్న వాళ్ళే ఒక్క ధర్మరాజు గారు మాత్రం ఇది సక్సెస్ అవ్వాలి మాకు ఐళ్ళు చాలు ఇది ధర్మరాజు గారి యొక్క ప్రతిపాదన ఆయన మిగతా తమ్ముళ్ళని భార్యని మెడ ఉంచి ఒప్పిస్తాడు శ్రీకృష్ణుడు ఆ ప్రతిపాదనని సిన్సియర్ గా పర్సూ చేశాడు శ్రీకృష్ణుని తాళతో కట్టేసేదో అల్లం చేద్దామని చూశారు తన పర్సనల్ గా వాళ్ళు చేసిన అవమానాన్ని కూడా ఆయన పట్టించుకోకుండా అవమానం అయిన తరువాత రాయిబారాన్ని సక్సెస్ చేయడానికి విశ్వప్రయత్నం చేస్తాడు అక్కడ శ్రీకృష్ణుడు సిన్సియర్ శ్రీకృష్ణుడు మీరు ఈ సినిమా శ్రీకృష్ణులతో పెట్టుకోకూడదు శంకరులు అటువంటి శ్రీకృష్ణుడు గురించి మాట్లాడుతున్నారు తక్తం భగవతా గీత ఈ శ్రీకృష్ణుడు మీరు అనుకుంటున్న శ్రీకృష్ణుడు కాదు అల్లరి చెల్లరి డ్యాన్స్ చేసే శ్రీకృష్ణుడు కాదండి ఈ ఫిలాసఫర్ శ్రీకృష్ణుడు ఆయన ఏమన్నాడు గీతలో పదమూడో అధ్యాయంలో యథా ప్రకాశ వ్యక్తం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రి తనం ప్రకాశ జతి భారత ఇది ఈ ఇప్పుడు నేను చెప్పి మాట్లాడలే ఉంటాయి అంటే దానికొ తెలుగులో సానుకూడదు అడవిలో అడవిలో అడవిలో అయినా ఒక సాధ్య అడవిలో రోదల దట్ ఈజ్ వాట్ అండ్ అది ముఖ్యంగా అడవిలో వెన్నెల అడవిలో అడవి కాచిన వెన్నెల అడవిలో వెన్నెల కాచిందనుకోండి ఎందుకు ఉపయోగం ఏమిటి అలాగే ఇప్పుడు నేను శ్రీకృష్ణుడు నేను చెప్పాను అనుకోండి మీరు విని తలకాయ ఊపుతారు అందుకు మించి అది అడవిలో రోదనం అడవిలో మీరు రోధించారనుకోండి మీకు ఉపయోగం ఎవడు ఈ లోకం కూడా అటువంటిది మీరు ఈ మాటలు ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్న మాటలు ఏవి కూడా మీరు లోకంలో చెప్పేందుకు వీలైన మాటలు కావు ఎందుకంటే లోకము ఎలా ఉంటుందంటే ఆ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని యొక్క భావన సమాజంలో అది భారతంలో ఉండే శ్రీకృష్ణుని యొక్క ప్రతి ఆ క్యారెక్టర్కి ఎంత దూరంగా పోయిందంటే అది ఇప్పుడు మీరు భారతంలో శ్రీకృష్ణుడు ఇలా ఉన్నాడుగా అని చెప్తే ఈ రెండు లభిస్తాడు అనుకునేట్లాగా వయరేమి పరిస్థితి మీకు శ్రీకృష్ణ రాయవారం సినిమాలో శ్రీకృష్ణుడు ఆ రాయభారాన్ని కొంచెం ఇటు కాకుండా అటు కాకుండా నడిపిస్తుంది ఎన్టీ రామారావు సినిమా ఉంది శ్రీకృష్ణ రాయభారం దాన్ని బట్టి వీళ్ళు అలా అనుకుంటారు సో శ్రీకృష్ణుడు చెప్పే మాటలు ఇలా ఇప్పుడు ఈ జగత్తు ప్రకాశిస్తాం అంటే భూమి మీద భూమండలం మీద ఉన్న ఏ వస్తువు ఎక్కడ ఎలా ప్రకాశించినా ఆ ప్రకాశముకు ఒకే ఒక ఫోర్స్ కలదు అదేమిటది సూర్య భగవాను కాబట్టి ఒకే సూర్యుడు ఈ సకల లోకమును ఎలా అయితే ప్రకాశింపజేస్తున్నాడో కాదండి రాత్రిపూట చంద్రుడు ప్రకాశి చంద్రుణ్ణి ప్రకాశింపజేసేది కూడా సూర్యుడే రాత్రి చంద్రుడు నుంచి వెన్నెలు వచ్చి మన మీద పడింది కదా ఆ వెన్నెలు ఏమిటి సూర్యకాంతి చంద్రుడి మీద పడే వెన్నెలలాగా మనకు వచ్చింది కాబట్టి ఈ లోకాన్ని ప్రకాశింపజేసేది సూర్యుడు సరిగ్గా క్షేత్రి అంటే క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ చైతన్యము ఈ సకల క్షేత్రమును ప్రకాశింపజేస్తోంది హే అర్జున సకల క్షేత్రము అంటే బుద్ధి మొదలుకుని దేహము వరకు ప్రకాశింపజేస్తోంది యాతిథ్య గతం తేజ నిత్యాదిత్య ఇంకా ఏమని చెప్పాడంటే సూర్యుని ఎందు తేజస్సు ఏదిగలదో అది నా తేజస్కే అంటే గాయత్రి మంత్రం ఇప్పుడు మీలో ఒక తేజస్సు ఉన్నది ఏమిటి ఆ తేజస్సు బుద్ధి ఇంద్రియములు మనస్సు బుద్ధి మనస్సు ఇంద్రియములు దేహము సర్వమును ప్రకాశింపజేసే ఒక వెలుగు మీలో గలదు సూర్యమండలాన్ని ప్రకాశింపజేసే వెలుగు ఒకటి ఉన్నది ఆ వెలుగు ఈ వెలుగు ఒక్కటే కాబట్టి ఈ క్షేత్రమునంతరం ప్రకాశింపజేసే ఆత్మ అది ఆత్మయే ప్రకాశింపజేస్తుంది ఆత్మ అంటే నేననే అభిప్రాయం శ్రీకృష్ణు యొక్క అలాగే సూర్యమండలాన్ని ప్రకాశింపచేసే తేజస్సు కూడా నేనే అని ఆయన చెప్పినాడు నిత్యో నిత్యాం చేతన చేతనా ఇటు చకాచకే ఇంకా కఠోపనిషత్తు చెప్తోంది అనిత్యానా నిత్య అనిత్య పదార్థములలో నిత్యము ఇప్పుడు చూడండి మీకు పుల్లారెడ్డి స్ట్రీట్ షాప్ కి వెళ్ళారనుకోండి ఓ రెండు వందల రకాల స్వీట్లు ఉంటాయి అవన్నీ అనిత్యములే అంటే అన్నీ పడైపోతాయి మీరు గనక ఏదో దానికి ఏదో డేట్ ఉంటుంది ఆ డేట్ లోపల దాన్ని వాడకపోతే ఏమిటవుతుంది పడైపోతాయి అవన్నీ పాడైపోయేవే కానీ వాటిలో ఉండే షుగర్ మాత్రం ఎన్నటికీ పాడు కాబట్టి మీరు ఏమని చెప్పొచ్చు స్వీట్ షాప్ లో రెండు స్వీట్లు కొంత కొన్ని రోజుల కానీ వాటికి ఎందువులు ఉండే పంచదారు మాత్రం ఎన్నటికీ పాడాబాదులు అని చెప్పచ్చు కదా పంచదారు సీసాలో పోస్ట్ పెడితే మళ్ళీ ఏడాది వచ్చి చూసుకుంటే అలాగే ఉంటుంది ఓ లడ్డు సీసాలో కొట్టు పెడితే వారం రోజులు పోయిన తర్వాత వచ్చి చూసుకుంటే పాడే ఆ రకంగా ఇంకొకటి ఇప్పుడు ఆభరణములు బంగారము ఆభరణములు అనిత్యములు అనిత్యములైన ఆభరణముల ఎందు నిత్యమైన బంగారం ఉందా లేదా ఉంది అలాగే ఈ అనిత్యమైనటువంటి సకల జగత్తు యొక్క పదార్థముల ఎందు ఆ నిత్యమైన ఆత్మ చైతన్యము ప్రకాశిస్తూ ఉన్నది తర్వాత చేతనము గల అంటే ప్రాణులు చేతనాం చేతనం ప్రాణులను తీసుకోండి ఎక్కడ మొదలు పెడదాం కుక్కతో మొదలు పెట్టండి కుక్క దానికి కంఠం పెద్దది అరుస్తూ ఉంటుంది భౌ భౌ భౌ అని అరుస్తూ ముక్కు చాలా పవర్ఫుల్గా ప్రకాశిస్తూ ఉంటుంది అంటే దాంట్లో చైతన్యము గలదు పిల్లిలో చైతన్యము గలదు మనిషిలో దోమలో నక్కలో పులిలో సకల ప్రాణుల ఎందు ఏ చైతన్యము గలదో అది ఏ పరమాత్మ చేతనశ్చేతన అని కఠోపనిషత్తు కూడా మనకి చెప్తూ ఉన్నది సో ఈ ఆత్మను అలా వహించారు అనిత్య పదార్థములలో ముఖ్యము సకల ప్రాణులలోని చైతన్యము అని ఆయన ఆత్మను వర్ణించాడు ఎవరు యవధర్మరాలుగా వర్ణించే తద్ మై తత్ అని అన్నట్టు కూడా గుర్తు తత్ నువ్వు దేని గురించి ప్రశ్నించినావో హో ఓ నచేత అది ఇదే కఠోపనిషత్తు నడుస్తోందిగా క్లాసెస్ నడుస్తున్నాయి మళ్ళీ టైం వస్తుంది దానికి మళ్ళీ ఒక డోసు దానికి పెడితే కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది కదా తమేవ భాంతమనుభాతి సర్వం సర్వమిదం విభాతి నేను ఎప్పుడైనా దేవాలయానికి వెళ్తే పురోహితులు మంత్రం వచ్చిన పురోహితులైతే ఆ హారతి హారతి వెలిగించి సో నత్రువులు ఇలా ఈ హారతి ఇచ్చి కూడా ఒక అది నన్ను ఇవ్వమంటే నా ఆ హారతి కూడా దాన్ని పద్ధతిలో అలా దాని ఇలాగ దానికి ఒక యాంగిలో పెట్టి కొంత కుదుపోది పెట్టి ఇది ఇలాగ ఇవ్వాలి ఇక్కడ ఇలా జరిగింది ఇది కోట ఈ రెండు చోట్లు వేరువేరు చరణము స్వనసత్వ సూర్యో భాతిక చంద్ర తారకం నే మహావిద్యుతో భావితి కుతోయ్ మంతము భాతి సంఘం తస్య్య సంఘమిదం విభాతి అంటాడు ఇది సరిగ్గా మంత్రం వచ్చిన వాడైతే మంత్రం కాదు రాని వాడి గురించి ఇప్పుడు నేనేం చెప్పను మంత్రం వచ్చిన వాడైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా హారతిస్తాను ఆయన్ని కొట్టుకుని కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన మంత్రానికి అర్థం ఏమిటని అడిగితే ఆయన నాకేం తెలుసు నన్ను అడుగుతో ఏంటి తెలుసు హారతి ఇవ్వమన్నా హారతి ఇచ్చే కానీ మంత్రానికి అర్థం చెప్పమో నన్ను అడుగుతాట్టుగా అది నా పని కాదు వీళ్ళు ఏమన్నా మంత్రాలు అర్థంగా నాకు నా కా ప్రారంభం పట్టలేదు చెప్పి కూడా ఒక ఐదు నుంచి రోజు వీళ్ళు పని